కీర్తన సంఖ్య మూడు వందల పదకొండు సేయరాని చేతలెల్లా చేసితి నేను నీ కాయగంటివాడ నేను గతిచూపవ్యా శరణాగతులకూడి జ్ఞానము దొంగిలినాడ అరిది నీ కర్మపుటానాజ్ఞలు మీరినవాడ సరి ప్రపంచ కులము జాడ ధరణి నీ తప్పులకు దండన ఏదయ్యా బహు బహుసంసారములెల్ల పంచల దోసినవాడ పింద్రియముల జారినవాడ మహినా పుట్టుగొలకే మరిబొమ్మబెట్టినాడ విహితమిందుకునేది విధి చెప్పవయ్యా గురుమంత్రమునకు కొండెము చెప్పినవాడ పరకాంతగూడే లోకభయము మానినవాడ సిరుల మించిన ఎట్టి శ్రీవెంకటేశ నిన్ను మరిగి శరణంటిని మన్నించవయ్యా